గణపపతిహవామహే కవి కవీనామం జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వంగ్ సీద సాదనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాదాచార్యపర్యంతం వందే గురు పరంపరాయం నమస్కృత్య మరోత్తమం దీం సరస్వతీ వ్యాసం తోజయముదీరే యేనం వేత్తి హైనం మన్యతే హత విజ నాయం హిహ్య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 కాబట్టి జుట్టు జగత్తంతా కూడా స్త్రీ పురుష విభాగంగా కనపడుతుంది తను ఒక క్యాస్ట్ బేస్డ్ ఐడెంటిటీ కలిగి ఉంటాడు దాంతో సమాజం అంతా కూడా క్యాస్ట్ వైజ్ డివైడ్ అయి ఉన్నట్టుగా కనపడుతుంది కాబట్టి ఈ దృష్టి తన విషయంలో ఎటువంటి పొరపాటు చేసి కూర్చుంటాడు కనుక లోక దృష్టి కూడా దోషపూర్ణంగానే ఉంటుంది తను కర్తను అనుకుంటాడు అంచేత తన కర్మల్ని చేస్తున్న కర్తను అనుకుంటాడు తనతో చుట్టుపక్కల ఉన్నవాళ్ళందరూ కూడా కర్తలుగా కనపడతారు సో నాయం హంతి నాహన్యత ఇప్పుడు సినిమా తెర మీద హీరో వెలన్నని కొట్టేస్తాడు రేట్గా కొట్టేస్తుంది సినిమా తెరే అక్కర్లేదు నాటక రంగం మీద కూడా హీరో హీరో హీరో వెలన్ను కొట్టేస్తూ ఉంటాడు లేకపోతే వెలన్ హీరోని కొట్టేస్తాడు తోలు బొమ్మలాట్లో కూడా అలాగే జరుగుతుంది అక్కడ మనకు అలా కనపడుతుంది వాస్తవంలో నాయం హంతి నాహన్యత ఇప్పుడు కొట్టిది లేదు వాడు కొట్టబడి తర్వాత ఇంకో దృష్టాంతం సముద్రంలో అలలను చూసినట్లయితే మామూలుగా మీరు అక్కడ సర్ఫింగ్ చేసి వాళ్ళు అలల్ని బాగా పరిశీలన చేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆ సముద్ర తీరాన నిలబడి బీచ్లో నిలబడి జాగ్రత్తగా అలల్ని పరిశీలిస్తూ ఐ యూస్ టు డూ దాట్ అలా చేసినట్లయితే ఒక అల దూరం నుంచి మీరు గుర్తుపెట్టి దాన్ని ఫాలో అవ్వచ్చు అది మన వైపుకి వస్తూ ఉంటుంది అది ఒక పెద్ద అల వచ్చింది ఇంకా అది అది బాగా బాగా ముందు కంట నీటిని పట్టుకొస్తుంది అని అనుకునే లోపల వెనక నుంచి డెవలప్ అయిన అలా వెళ్ళి కొలైడ్ అయ్యి అక్కడికి అక్కడే డిస్పర్స్ అయింది సో అప్పుడు మేము అనుకునేవాళ్ళం అంటే ఈ వెనక నుంచి వెళ్ళి అల కనుక దానికి అడ్డు రాకపోయినట్లయితే అది జల ముందుకు వచ్చేసి ఉండేది అని ఇలాగేదో క్యాల్కులేషన్స్ అలా నిలబడ్డాం అలా ఈ అలాని ఢీకొన్నది ఈ అలా అలానే ఢీకొన్నది నాయం హంతి నహన్యత ఇంకా అలా అనిపిస్తుంది తప్పిస్తే అక్కడ ఢీ కొనేది లేదు ఢీ కొనబడేది లేదు అదేవిధంగా ఒకే సర్వవ్యాపకమైన ప్రాణశక్తి ఇగో ఇన్ని దేహాలలో ప్రకటమవుతూ ఉన్నది ఒకే ప్రాణశక్తి ఇప్పుడు ఇలా కొట్టినట్లయితే ఈ జయ కొట్టింది ఈ జయ కొట్టబడింది అనే అని అయం హంతి అయం హన్యతే అని ఎందుకు అనుకోము వాట్ ఈస్ ది రీజన్ అయం హంతి అయం ఇది కొట్టింది ఇది కొట్టబడింది అని అనుకుంటారా అనుకోరు ఎందుకని ఎందుకని కాదు వాటి వెనుకనుండే ప్రాణశక్తి ఒక్కటే కనుక ఇది కొట్టాలన్నా ఆ కొట్టిన దెబ్బని ఇది రికగ్నైజ్ చేయాలన్నా ఇప్పుడు టేబుల్ నేను కొట్ నేను అని టేబుల్ చెప్పదు అయితే చేయి సెన్సేషన్ ఉంటుందని కాబట్టి ఇది కొట్టి అయం హంతి అయం హన్యతే అని చెప్ప అని మనం ఎందుకని అంటే వాటి వెనకాల ఉన్నటువంటి ప్రాణశక్తి ఒక్కటే వెనక ఇప్పుడు తల్లి ఒడిలో కూర్చునే పిల్లవాడు శిశువు కాళ్ళతో తన్నుతుంది సో చూసివాడికి ఏమనిపిస్తుంది అయం తాడయతి సా తాడ్యతే వీడు తన్నుతున్నాడు ఆమె తన్నబడుచున్నది బట్ ఫ్యాక్టీస్ అదర్వైజ్ నాయం హంతి నహన్యత ఆవిడలా అనుకోదు వాడు అలా అనుకోదు ఎందుకంటే ఆవిడ దృష్టిలో దేర్ ఆర్ నో టూ పర్సన్స్ అక్కడ ఉన్నది ఒకే ఆత్మ ఉన్నది దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ లవ్ లవ్ అంటే అర్థం అదే కాబట్టి చూడండి ఎక్కడైతే ఏకత్వ భావన ఉంటుందో అక్కడ అయం హంతి అయం హన్యతే అనే ప్రసంగమే ఉన్నది ఎక్కడైతే వేరువేరుగా నేను వేరు అని ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడే అయం హంతి అయం హన్యతే కాబట్టి ఇప్పుడు ఈ చేయ కొట్టింది ఈ అయం హంతి అయం హన్యతే అనే మాట లేదు నాయం హంతి నహన్యతే ఇప్పుడు ఈ దేహంలో ఏ ప్రాణశక్తి కలదో అదే ప్రాణశక్తి ఇతర దేహములలో కూడా ఉన్నప్పుడు నాయం హంతి నహన్యతే కొట్టేదేవాళ్ళు కొట్టబడేదేవాళ్ళు కాబట్టి కానీ స్థూల దృష్టితో చూసినట్లయితే అంటే సర్వము నుంచి విడివడి ఈ దేహరూపంగా నేనున్నాను అనే దేహాత్మభావంతో ఉన్నవాడికి సర్వము భిన్నంగాను తాను భిన్నంగాను పృథక్ పృథక్గా కనబడిన మూలంగా ఈ ఈ నానాత్వ భావన నుండి అంటే ఈ భేద దృష్టి నుండి అయం హంతి అయం హన్యతే అనేటువంటి ఒక ధోరణి ఒక ధారణ ఒక అభిప్రాయం ఏర్పడుతుంది వాస్తవంలో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 అని ఆ విధంగా చూశారు అనుకోలేసిన చూస్తే న్యాయంహంతి నహన్యత వీరు కొట్టింది లేదు వీళ్ళు లేదు కాబట్టి ఇప్పుడు ఎలాగంటేది వరల్డ్ విషన్ గాడ్ విషన్ అని రెండు ఉన్నాయి విషన్ ఉన్నా కాన్షియస్నెస్ అంటారు వరల్డ్ కాన్షియస్నెస్ గాడ్ కాన్షియస్నెస్ మనం చిన్నప్పటి నుంచి వరల్డ్ కాన్షియస్నెస్కి అలవాటు పడి దాన్ని లోకల్ కాన్షియస్నెస్ అని కూడా కొంతమంది వర్ణించారు జగత్ కాన్షియస్నెస్కి అలవాటు పడి ఉంటాం అంటే నేను నా చుట్టూ ఉన్న జగత్తు ఇది మనకి దిస్ ఈజ్ సంథింగ్ విచ్ వి క్లియర్లీ అండర్స్టాండ్ గాడ్ కాన్షియస్నెస్ మనం ఎరగం గాడ్ కాన్షియస్ ఏదో గాడ్ గురించి ఉంటే అనుకోవడమే కానీ అది ఇప్పుడు తెలియడం వేరును వినడం వేరు గాడు గురించి చాలామంది ఎలా భ్రమపడతారంటే తాము విన్నది తాము తెలుసుకున్నది రెండో ఒకటే అనుకుంటారు చాలా పెద్ద పొరపాటు వినడం వేరు తెలియడం వేరు ఇప్పుడు గాడు ఇప్పుడు భోజనం గురించి విన్నారనుకోండి భోజనం ఫలానా హోటల్లో భోజనం చాలా బాగుంటుంది నేను విన్నారనుకోండి అది తెలిసినట్ట విన్నట్ట విన్నట్టే తెలిసినట్టు కాదు కదా మరి గాడ్ గురించి విన్నట్ట తెలిసినట్ట విన్నట్టే కానీ తెలిసినట్టే ఎక్కడైంది గాడ్డు వైకుంఠంలో ఉంటాడు నాలుగు చేతులు ఉంటాయి ఆయనకి అంటే ఇది విన్నమాట అంటారా తెలిసిన మాట అంటారా అది విన్నమాట విన్నదానికి తెలిసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది సపోజ్ నేను మీతో మీ స్వరూపము అసంగము ఇంట్రెన్సికల్లీ మీరు మీలో సంగము లేదు మీరు సంఘం ఉందని మీరు భ్రమపడ్డారు తప్పిస్తే మీలో ఇంట్రెన్సికల్గా మీ లోతుల్లోకి మీరు తరచి చూసినట్లయితే మీలో సంగము లేదు అని నేను చెప్పాను అనుకోండి చెప్పినట్లయితే మీకు కొంత శ్రద్ధ ఉండాలి నేను చెప్పిన మాట మీద పాజిటివ్ attitude అంటారు శ్రద్ధ అంటే అంతకంటే మహాభాగ్యం ఏం లేదు అంటే శ్రద్ధ అంటే వీటి చెప్పింది సత్యం అయ్యి ఉండొచ్చు అని ఒక పిసరో శ్రద్ధతోటి కనుక మీరు బెనిఫిట్ ఆఫ్ డౌట్ నాకు ఇచ్చి మీరు ఆ వాక్యాన్ని మీరు భావన చేసినట్లయితే ఒకసారి మెడిటేషన్ చేసినట్లయితే మెడిటేషన్ చేయటం అంటే యూ లుక్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ దట్ ఈజ్ వాట్ మెడిటేషన్ ఈజ్ బయటకు చూడటం మానేసి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 చేసిన శ్రవణము అది మీకు అనుభవానికి వచ్చినప్పుడే రియలైజేషన్ సో ఇట్ ఈజ్ రియలైజేషన్ ఈజ్ జ్ఞానం ఇట్ ఈస్ నాట్ జస్ట్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ సో ఇది దిస్ ఈజ్ నాట్ ఇప్పుడు రిలిజియన్ ఉందనుకోండి రిలిజియన్లో ప్రొఫెషన్ ఉంటుంది కానీ ప్రాక్టీస్ ఏ చెప్తూ ఉండటం రిలిజియన్లో ప్రాక్టీ ప్రాక్టీస్ అంటే చెప్పిన ప్రాక్టీస్ ఉండదు అందోసిన యాక్టివిటీస్ ఉంటాయి చెప్పిన ప్రాక్టీస్ ఉండదు whereas vedanta lo it is not a profession it is a, a dynamic life it is a dynamic spirituality unke evo punyaasam cheptunnattu ga cheptunna maata kaadu it is something which we experience uh, how to put it more correctly which we realize ourselves that in a deep, innermost uh, a spiritual uh, realization uh, so that kind of a thing it is come to ఇట్ ఇచ్ ఇట్టు స్టార్ట్ విత్ కొంత పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి ఇట్ ఈస్ సంథింగ్ విచ్ యూ కెన్ వెరిఫై ఫర్ యువర్ సెల్ అప్పుడు అది తెలిసినట్టు లెక్క అంతేకాని కేవలం వినటం వల్ల ఏమైనట్టు అలాగే మనం మనం వరల్డ్ కాన్షియస్నెస్లో ఉంటాము తప్పించి మనకి గాడ్ కాన్షియస్నెస్ మనకి ఉండదు అది బాగా కేర్ఫుల్గా అలవాటు చేసుకోవాలి గాడ్ కాన్షియస్నెస్ అంటే దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు వాడు ఎక్కడో మేఘాల్లో ఎక్కడో చాలా ఎత్తిన మేఘాల్లో ఉంటాడు అది అది గాడ్ కాన్షియస్ బగ్బేర్ రోడ్ అంటారు అంటే దండ ఒకటి పట్టుకుని ఎప్పుడు ఎవరిని పరి పనిష్ చేద్దామని సిద్ధంగా కూర్చుని ఉంటాడు అది ఆ విధంగా దట్ ఈజ్ ఇట్ సర్వ్స్ ఏ పర్పస్ ప్రోబిలీ ఏదో సోషల్ మొరాలిటీకి సమ్ ఎథిక్స్కి ఉపయోగపడుతుంది కానీ మనిషిలో అది వికాసాన్ని తీసుకురాలేదు ఎలాగంటే పో లోకల్గా పోలీస్ స్టేషన్ ఒకటి ఉంది కనుక పోలీసు రిఫ్ పోలీస్ అథారిటీ ఒకటి ఉంది కాబట్టి ఎవళ్ళు దొంగతనం చేయకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అది దట్ ఈస్ నాట్ రియల్ ఎథిక్స్ పోలీస్ అథారిటీకి భయపడి లాని అబాయిడ్ చేసినట్లయితే అది నా రియల్ ఎథిక్స్ కాదు రియల్ ఎథిక్స్ ఏమిటంటే ఇతరుల సొమ్ముని అపహరించటం అనేది అది నా అంతరంగ వికాసానికి హానికరము ఐ డోంట్ నీడ్ ఇట్ అది తప్పు అని తెలిసి దానికి దూరంగా ఉంటే అది రియల్ ఎథిక్స్ కాబట్టి అండర్స్టాండింగ్ బేస్డ్ ఎథిక్స్కిను ఫియర్ బేస్డ్ ఎథిక్స్కి చాలా తేడా ఉంది రిలిజియన్లో ఇట్ ఈస్ ఎ ఫియర్ ఎండ్యూస్డ్ ఎథిక్స్ విచ్ ఈస్ ఓకే ఇన్ ఎ గివెన్ సిచ్యువేషన్ ఇట్ ఈస్ ఓకే అని మీకు రిలిజియన్ బేస్డ్ ఫియర్ అండ్ రిలీజియన్ బేస్డ్ ఎథిక్స్ ఏవైతే మనిషి పాటిస్తూ ఉంటాడో దాంట్లో వాస్తవమైన పరిణతి వ్యక్తిలో వాస్తవమైనటువంటి పరిణతి రాదు ఆ పరిపక్వత రాదు ఆ ఫియర్ ఫ్యాక్టర్ ఉన్నంతసేపు వీడు కొంచెం అణిగిమణిగుంటాడు ఫియర్ ఫ్యాక్టర్ పక్కకి పోయిందంటే వీడు విశృంఖలంగా తయారవుతుంది కాబట్టి రిలిజియన్ అన్నది టు స్టార్ట్ విత్ కొంత ఉపయోగపడినప్పటికీ ఫైనల్గా స్పిరిచువాలిటీలోకి వచ్చినప్పుడు మాత్రమే మనిషి యొక్క వికాసం ఆరంభం అవుతుంది అండ్ ఇంది స్పిరిచువాలిటీ స్పిరిచువాలిటీ అంటే ఏమిటంటే వరల్డ్ కాన్షియస్నెస్ నుంచి గాడ్ కాన్షియస్నెస్కి ఎదగడం పేరే స్పిరిచువాలిటీ అంటే మీరు మీరు తెలుగుగా ఉన్నప్పుడు మీకు చుట్టూ ప్రపంచం తెలుస్తోంది కదా సో ఈ ఈ ప్రపంచము యొక్క చేతన సో ప్రపంచము యొక్క జాగ జాగరూకులే ఉంటారు ప్రపంచం విషయంలో యువర్ కాన్షియస్ ఆఫ్ జా ప్రపంచము అనే ఈ నానాత్వం విషయంలో సావధానులుగా ఉంటారు కానీ ఇది వాస్తవంలో ఈ నానాత్వము యథార్థం కాదు ఈ భేదం ఏదైతే ఉన్నదో ఇది దాని రియాలిటీ దాని యొక్క వాస్తవ తత్వము యూనిటీ అది అఖండమైన చైతన్యము దాని పేరే ఈశ్వరుడు ఈశ్వరుడే ఈ సకల భేదముల రూపంగా భాషిస్తున్నాడు అనేటువంటి ఆ గాడ్ కాన్షియస్నెస్ దట్ ఈజ్ స్పిరిచువల్టీ ఇప్పుడు మీరు బంగారపు ఆభరణాల షాప్లోకి వెళ్ళారనుకోండి యు ఆర్ కాన్షియస్ ఆఫ్ ఆర్నమెంట్స్ అన్నీ ఆభరణాలు నెక్లెస్ ఇది ఇదేమో కంకణము అనే కాన్షియస్ మీకు ఉంటుంది అట్ ది సేమ్ టైమ్ these are all gold 22 carat gold or 24 carat gold pure gold ornaments ivu emi rolled gold gaave pure gold ornaments ani meer you are conscious of gold also lekapothe rolled gold shop ke velochu chamakka dorukutai vayubo bandar lo undivi purvam bandara bandara aharanalu undi ippudu unnay ledho naaku teliyadu so you can as well get them by post ochestai kodana kaani you don't get them బికాస్ యూర్ నాట్ ఓన్లీ కాన్షియస్ ఆఫ్ పార్లమెంట్స్ బట్ ఆల్సో కాన్షియస్ ఆఫ్ గోల్డ్ ఎగ్జాక్ట్లీ సేమ్ వే మీరు చుట్టూ ఉన్న ప్రపంచంలో ఈ నా ఈ నానాత్వము మల్టీ మల్టీప్లిసిటీ ఏదైతే ఉన్నదో సో యూఆర్ కాన్షియస్ ఆఫ్ దాట్ అది ఎలాగూ యూఆర్ కాన్షియస్ దాంట్లో ఆశ్చర్యమే ఉంది ఇప్పుడు సూర్యాస్తమయం అవుతుంది అనే సంగతి మీకు తెలుస్తుందా లేదా తెలుస్తోంది అట్ ది సేమ్ టైమ్ సూర్యుడికి వాస్తవంగా అస్తమయం లేదు అనే సంగతి కూడా తెలుస్తూ ఉంటుంది మీకు అదేవిధంగా చుట్టూ ఉన్న ప్రపంచంలో ఉండే నానాత్వము తెలుస్తూనే ఉంటుంది అది ఇంద్రియ కానీ ఈ నానాత్వము మూలంలో ఉన్నటువంటి సత్యమైతే ఈ నానాత్వం సత్యం కాదు కేవలం ఇంద్రియ కానీ సత్యం కాదు సత్యము అఖండము అంటే డివిజన్ లేనిది ఇండి అండ్ అది అదే ఆ ప్రాణశక్తి అండి లేకపోతే అఖండ సత్తా అండర్స్టాండింగ్ ఈశ్వర అనే పుస్తకంలో కొంత నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సో యూ కెన్ టేక్ ఇట్ యాస్ ది లైఫ్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 సో వెన్ యూఆర్ కాన్షియస్ ఆఫ్ దట్ లైఫ్ యూనివర్సల్ లైఫ్ ఆర్ వెన్ యూఆర్ కాన్షియస్ ఆఫ్ దట్ ఎగ్జిస్టెన్స్ ఆర్ ఇంతకంటే సింపుల్గా ఈ చుట్టూ జరుగుతున్న ఈ ప్రపంచమంతా కూడా ఇదొక ప్లే ఇది ఒక డ్యాన్స్ ఇది ఇది ఫినామినల్ వరల్డ్ ఎవ్రీ ఫినామినన్ మస్ట్ హ్యావ్ సంథింగ్ రియల్ అండర్నీత్ ఇట్ కనుక ఈ ఇదంతా కూడా ఆ పరమేశ్వరుని లేల ఆ పరమేశ్వరుని యొక్క నాట్యమే ఈ రూపంగా జగద్ూపంగా మన ముందు ప్రకటమవుతోంది అని యు ఆర్ కాన్షియస్ ఆఫ్ దట్ హయ్యర్ పవర్ కాళ్ ఈశ్వర సో జగత్తు విషయంలో జాగరూకంగా సావధానంగా ఉంటూనే జగత్తు యొక్క మూలంలో ఉండే ఈశ్వరుని విషయంలో కూడా మీరు ఈ విధంగా సావధానంగా అంటే ఈశ్వరుని యొక్క స్వరూపం కొద్దో గొప్ప తెలుసు ఉండాలి అప్పుడు దాని విషయంలో కూడా మీరు జాగరూకంగా ఉన్నట్లయితే దెన్ యు ఆర్ నాట్ ఓన్లీ వరల్డ్ కాన్షియస్ యు ఆర్ గాడ్ కాన్షియస్ సో అప్పుడు నాయం హంతి నహన్యతే అనేది మీకు తెలుసు ఆ గాడ్ కాన్షియస్నెస్లో మీరు దాన్ని రికగ్నైజ్ చేయగలుగుతారు హండ్రెడ్ పర్సెంట్ వరల్డ్ కాన్షియస్నెస్ ఉన్నవాడు అయం హంతి అయం హన్యతే అని అనుకుంటాడు హండ్రెడ్ పర్సెంట్ గాడ్ కాన్షియస్నెస్లో ఉన్నవాడు లైక్ శ్రీకృష్ణ శంకర నాయం హంతి నహన్యతే అనుకుంటాడు సాధకుడు అయం హంతి అయం హన్యతే అని అనుకుంటూనే ది సేమ్ టైమ్ హీ ట్రైస్ టు రికగ్నైజ్ నాయం హితే సో చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ వెరీ డిఫికల్ట్ స్టేట్మెంట్ టు అప్రిషియేట్ భాష్యకర్లేవన్నర్ము అహ తౌ ఉభా నౌ అవివేక ఆత్మానం అహం ప్రత్యయ విషయం చూడండి ఇప్పుడు మీరు గమనించండి నేను అటు చూస్తూ ఏకాంతంగా నిలపడున్నా వెనకాల నుంచి మా మిత్రుడు వచ్చి నడ్డి మీద ఒక్క చరుపు చరిచి చరిచాడు నేను ఉలిక్కు దెబ్బ తగిలింది ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్లో కోపం వచ్చింది ఎవడా వెనకాల నుంచి కొట్టాడు కోపం వచ్చింది ఆ కోపంతో తిరిగి ఎదురుకుండా చూశాను చూస్తే మా మిత్రుడు నిలపడున్నాడు వెంటనే హలో హవర్యూ అని కౌగులించుకున్నాను ఇప్పుడు అయం హంతి అయం హన్యతే నన్ను వీడు దెబ్బ కొట్టేడు ఎవడో నేను దెబ్బ తిన్నాను అనే ఫీలింగ్తోటి తిరిగాను తిరిగాను అయితే మిత్రుణ్ణి ప్రాణ నాకు ప్రియమైన మిత్రుణ్ణి చూడగానే నాయం హంతి నా అనే ఫీలింగ్ మనకి తెలియకుండానే వచ్చింది ఏమిటి రీజన్ ఏమిటి వాట్ కుడ్ బి ది రీజన్ అంటే మీరు స్నేహమోనో లేకపోతే ఫ్రెండ్షిప్నో అంటారు హౌ ఫ్రెండ్షిప్ అయం హంతి అయం హన్యతే అనే సిచ్యువేషన్లని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 ఇంద్రియగోచరమయ్యే భేదాన్ని డిజాల్వ్ చేసేస్తుంది దాన్ని అదృశ్యం చేసేస్తుంది లేకుండా చేసేస్తుంది సో ఇంద్రియ గోచరమైన విషన్ ఏమిటి వాడెవడో నన్ను కొట్టాడు నాకంటే భిన్నంగా ఉండే వ్యక్తి నాకు దెబ్బ కొట్టాడు అనే ఒక వ్యతిరేక భావంతో నేను తిరిగే నట్టుకేసాడు కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తిని చూశానో వీడు వేరు నేను వేరు అనే దేహ దృష్ట్యా ఆ విభాగం కనపడుతూనే ఉంటుంది ఇంద్రియానికి ఈ కంటికి కళ కనపడుతూ ఉన్నప్పటికీ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 He may not be able to put it in words, but that is the secret of it. It expresses itself. That it is the premise. In the human life, there are two expressions. Expression means abhivyekti. If a human is a person who is a person who is a person who is a person who is a person who is a person who is a person who is a person who is a person who is a person. ఇప్పుడు ఒక దాత ఉన్నాడు అనుకోండి వాడు ఎవడో కష్టపడుతుంటే తక్కువనే వాడికి సహాయం చేస్తుంది ఆ యాక్షన్లో మీకు ఏమిటి ప్రకటమైంది వాడి వ్యక్తిత్వం ప్రకటన అయింది మీరు ఏమంటారు ఆయన దాత అని అంటారు అంటే మీరు ఏమిటి మాటలు ఏమిటి చెప్తున్నారో ఆయన వ్యక్తిత్వాన్ని గురించి మీరు కామెంట్ చేస్తున్నారు ఇంకొకడు మరొకడు డబ్బు విషయంలో చాలా లోభీగా ఉన్నాడు అనుకోండి అంటే కష్టపడుతుంటే సహాయం చేయకుండా వెళ్ళిపోయాడు అనుకోండి అప్పుడు మీరు ఏమనుకుంటారు వాడు లోభి అంటారు అంటే వాడి యొక్క వ్యక్తిత్వం బయటపడుతుంది కాబట్టి మనిషి చేసే ప్రతి చేష్ట ఎందు పలికే ప్రతి పలుకులో వాడి మనస్సులో ఏముందో మనకు తెలియదు మనస్సులో వచ్చే ఆలోచన కూడా వాడి వ్యక్తిత్వాన్నే ప్రకటన అవుతుంది కానీ మనకి తెలియదు అది వాడికే తెలుస్తుంది మనకి తెలిసినంతలో వాడు పలికే పలుకులో వాడు చేసే చేష్టలో వాడి వ్యక్తిత్వం బయటపడుతుంది అయితే ప్రతి మనిషిలోనూ కూడా రెండు వ్యక్తిత్వాలు ఉన్నాయి ద్వాసుపర్ణ సైజ సఖాయ అక్కడ రెండు పక్షులు అంటే రెండు వ్యక్తిత్వాలు ఉన్నాయి ప్రతి మనిషిలోనూ రెండు వ్యక్తిత్వాలు ఉన్నాయి ఏమిటి వ్యక్తిత్వము అంటే ఒకటి వాడు కల్పించుకున్నటువంటి స్మాల్ అహంకారము స్మాల్ సెల్ఫ్ ఈగో అదో వ్యక్తిత్వం అది ప్రతి మనిషిలోనూ ఉంటుంది ఆ ఈగో లక్షణం ఎలా ఉంటుందంటే దేహమే నేను అని సర్వము నుంచి నేను విడివడి ఉన్నాను అని అను అనే అనే బేసిస్లో ఉంటుంది ఆ వ్యక్తిత్వం ఆ ఈగోకి అనేక కామనలు ఉంటాయి అనేక భయాలుంటాయి కాబట్టి వాడు వాడి చేష్టని బట్టి ఆ వ్యక్తిత్వం బయటకు వస్తూ ఉంటుంది అనేక సందర్భాల్లో అదే అవుతుంది కానీ అప్పుడప్పుడు ఈ ఈగోని ట్రాన్స్జెండ్ చేసి వాడి హృదయంలో ఉండే సచ్చిదానంద ఆత్మ ఒకటి వాడి హృదయంలో అది వాస్తవ స్వరూపం ఈగో ఇది ఒక నీడ ఇది ఒక ఛాయ ఈ ఛాయ వెనుక యథార్థ వ్యక్తిత్వం ఒకటి ఉంది బ్రహ్మ దట్ ఈస్ ది ట్రూ ఇండివిజువాలిటీ దాని సంగతి వాడికే తెలియదు వాడికి తెలియకుండానే వాడి హృదయంలో సచ్చిదానంద ఆత్మ ఉన్నది అది అప్పుడప్పుడు బయటకు వస్తుంది అది క్రిమినల్కి కూడా బయటకు వస్తుంది ఒక మర్డరర్ ఉన్నాడు వాడికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేశాడు వేస్తే వాడు జైల్లో ఉన్నాడు ఈ లోపల ఒక యంగ్ మ్యాన్ జైలుకు వచ్చాడు లోపల అదే సెలలో వీడిని ఒక యంగ్ మ్యాన్నను తోసి పోలీసు తలపేసేసాడు అది ఆ మర్డరర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనుభవిస్తున్న వాడు యంగ్ మ్యాన్ను చూసి ఎరయన ఈ జైల్లోకి ఇంత చిన్న వయసులో నువ్వు ఎందుకు వచ్చేవరో బాబు అని అడుగుతావు అంటే ఏమవుతుందనమాట వాడి హృదయంలో ఉండే ఆ సచిదానంద వ్యక్తిత్వం బయటకు వచ్చింది ఆ ప్రశ్నలో వాడి హృదయంలో కూడా ఉంది అది బయటకు వచ్చింది కాబట్టి ఒక దాత ఉన్నాడు వెయ్యి రూపాయలు దానం చేద్దాం అనుకున్నాడు సచ్చిదానంద వ్యక్తిత్వం బయటకు వచ్చింది ఆ థాట్లో జైలోంచి వెయ్యి రూపాయలు తీసాడు అప్పుడు కూడా సచ్చిదానంద వ్యక్తిత్వమే ఉంది కానీ వెయ్యేందుకులే వంద చాలు అని తొమ్మిది వందలు వెనక్కి తోసి వంద ముందు పెట్టాడు అప్పుడు వీడి ఈ ఛాయా వ్యక్తిత్వం ముందుకు వచ్చింది కాబట్టి ప్రతి మనిషిలోనూ రెండు వ్యక్తిత్వాలు ఉంటాయి ఏ వ్యక్తిత్వంలో ప్రేమ నిష్కల్మషమైన ప్రేమ ప్రకటమవుతుందో దాని ఎందు ఏకత్వం ఉంటుంది దాంట్లో మీకు తెలియకుండానే యు ఫీల్ వన్ విత్ ది అదర్ పర్సన్ ఆర్ విత్ ది అదర్ అదర్ యానిమల్గా ఒకప్పుడు కుక్కను ప్రేమిస్తే కుక్క ఎందుకు ఆ రకమైన ప్రేమ ఉన్నట్లయితే ఆ ఏకత్వం వస్తుంది మరో అన్యథా భావించకూడదు నేను ఊరికే అసలు ఆత్మా లెవెల్లో చెప్తున్నా కనుక ఆ ఏకత్వాన్ని దర్శించినటువంటి సందర్భం వెన్ యూ ఆర్ కాన్షియస్ ఆఫ్ దట్ వన్నెస్ దట్ యూనిటీ అప్పుడు మీకు గాడ్ కాన్షియస్ పర్సన్ అని పేరు ఏ సెయింట్లీ పర్సన్ ఈజ్ ఏ గాడ్ కాన్షియస్ పర్సన్ అంచైతే సెయింట్లీ పర్సన్కి He is, his personality హీజ్ పర్సనాలిటీ ఎటువంటి పర్సనాలిటీ personality. ఈజ్ పర్సనాలిటీ ఇట్ హ్యాస్ ట్రాన్సెండెడ్ ఎన్ ఇంపెర్సనల్ పర్సనాలిటీ ఎ పర్సనాలిటీ విచ్ హ్యాస్ రీచ్డ్ ది హైట్స్ ఆఫ్ ఇంపెర్సన్ ఆ ఇంపెర్సనల్ ఆ పర్సనాలిటీలో ఉంటాడు అంటే ఆ సచ్చిదానంద ఆత్మ యొక్క అభివ్యక్తి చాలా స్పాంటేనియస్గా నడిచిపోతూ ఉంటుంది విథౌట్ ఎనీ రీజన్ ఆటోమేటిక్గా ప్రేమించటం సహజంగా అలా ఆ విధంగా ప్రేమతోటి లవ్తోటి రిలేట్ అవటం అన్నది అతి సహజంగా వాడికి తెలిసిపోతుంది ఆ ఏకత్వ భావన చాలా తేలిగ్గా వాడికి అలవాటిపోయి ఉంటుంది సచ్ ఎ పర్సన్ ఈజ్ కాల్డ్ ఎ సెయింట్ గాడ్ కాన్షియస్నెస్ అని చెప్పే ఫర్ ఎ గాడ్ కాన్షియస్ పర్సన్ నాయం నబట్టి దట్ ఈస్ హౌ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ కాబట్టి చాలా స్థూల దృష్టితో చూసినట్లయితే అయం హంతి అయం హన్యతే అని ఉంటుంది కానీ మీరు హయ్యర్ లెవెల్ ఆఫ్ విషంలో కనుక వెళ్ళినట్లయితే నాయం హంతే నా హన్యత ఇప్పుడు ఇద్దరు పిల్లలు తల్లికి నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి ఇద్దరు పిల్లలు కొట్టుకుంటున్నారనుకోండి కొట్టుకుంటుంటే ఆవిడ ఏం చేస్తుంది ఇద్దరిని విడదీసేసి సర్దుబాటు చేసి ప్రయత్నం చేస్తుంది కానీ అయం హంతి అయం హన్యతే అని క్యాకు క్యాల్కులేషన్స్ వేస్తుందా ఎందుకంటే ఆవిడ విషంలో వీడు వేరు వాడు వేరు తను వేరు కాదు ఆవిడ విషయంలో అందరి ఆత్మ she may not be able to put it in words but that is how it works in this world kabatte a higher consciousness manu raise avagaliginatlaite manaki nyayam hanthe nahanyate anedi sala telikaga telustu undu so mona elections ayi o mahatmula nat natte evu results vacche a results gundinjayin antu aa deentlo okka nedgindi ledhu inkoka odindi ledandey society plotsa అంతా ఈశ్వరుని యొక్క లీల ఏంటో ఒకడు నెగ్గాడు ఒకడు ఓడాడు వీడు ఓడగొట్టబడ్డాడు వాడు ఓడించాడు ఇది దిస్ ఇస్ ఆల్ నాట్ దే దిస్ ఇస్ ఆల్ నాట్ ట్రూ ఇట్ ఈస్ ఆల్ ఎ ప్లే ఆఫ్ ఈశ్వర అన్ ది సొసైటీ యాజ్ ఎ హోల్ ఇట్ ప్లాట్ సాన్ అని విచ్ ఇస్ ట్రూ కానీ మీరు సపోజ్ యూఆర్ అక్యూట్లీ కాన్షియస్ ఆఫ్ ద డివిజన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్ అప్పుడు మీరు వీడు నెగ్గాడు వీడు ఓడాడు అని మీకు అలాగా యూఆర్ కాన్ యూఆర్ వెరీ క్లియర్లీ కాన్షియస్ ఆఫ్ దట్ డివిజన్ వెరీ మీరు ఒక్కపిసారి హైయర్ లెవెల్లో చూడగలిగి చూడగలిగితే దిస్ ఈజ్ ఎ వెరీ ఎఫీమరబల్ థింగ్ అంటే ఒక నెగ్గడం ఏమిటి ఒకడు వాడడం కోర్టు కేసులో నెగ్గడమో ఓడమో ఉండదు కోర్టు కేసు కోర్టు కేసులో వీడు నెగ్గాడు వీడు ఓడాడనే వ్యవస్థే ఉండదు కోర్టు కేసులో నెగ్గిది లాయర్సే ఈ పక్షి ప్రతిపక్షి వీళ్ళిద్దరూ నెగ్గేవాళ్ళు కాదు అని కోర్టు కేసు నెగ్గిన ఇంట్లో ఏడుస్తాడు కోర్టు కేసు ఓడినవాడు వీధిలో ఏడుస్తాడు ఇంట్లోనూ ఏడుస్తాడు వీధిలోను ఏడుస్తాడు నెగ్గినవాడు మాత్రం వీధిలో ఏడిస్తే బాగుండదు కేసు నెగ్గి వీధిలో ఏడిస్తే ఇలాగ ఇంట్లో ఏడుస్తాడు ఎందుకంటే వాడు గెయిన్ చేసేది ఏమి ఉండదు ఎనీవే దట్ ఈస్ డిఫరెంట్ కాబట్టి ఆ మనము ఆ గాడ్ కాన్షియస్నెస్కి ఎదగాలి ఎదిగినట్లయితే నాయం హంతి నహన్యత అనే మాట చాలా పక్కాగా అనుభవానికి వస్తుంది ఎలాగ ఎదగడం హౌ వరల్డ్ కాన్షియస్నెస్లో ఎలా ఎదిగారు మీరు మీరు చిన్నప్పుడు జన్మ తీసుకుని పుట్టినప్పుడు వరల్డ్ కాన్షియస్నెస్ లేదుగా యువర్ యువర్ నాట్ కాన్షియస్ ఆఫ్ ది వరల్డ్ సో చిన్న పిల్లవాడి వరల్డ్ ఎలా ఉంటుంది అని థింకర్స్ దే ట్రై టు ఎక్స్ప్లెయిన్ వాళ్ళు ఏమన్నారంటే బజింగ్ బూమింగ్ వరల్డ్ అని ఏదో సైకాలజిస్ట్ అలా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు చుట్టూ చాలా రణగొణ ధ్వని ఏదో అవుతుంది దేర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ యాక్టివిటీ అంతమాత్రం అండ్ అండ్ సో మచ్ ఆఫ్ కన్ఫ్యూషన్ నథింగ్ క్లియర్ చిన్నపిల్లవాడికి అంత మాత్రమే తెలుస్తుంది మోర్ దాన్ దట్ హీ డజెంట్ నో ఎనీథింగ్ సమ్ ఫామ్స్ ఆర్ మూవింగ్ అరౌండ్ సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ సో మచ్ ఆఫ్ సౌండ్ ఈజ్ హ్యాపినింగ్ సో మెనీ సెన్సేషన్స్ ఆర్ హ్యాపెనింగ్ అంతే తెలుస్తుంది చిన్నపిల్లవాడికి హీఈ్ అటర్లీ కన్ఫ్యూస్డ్ అండ్ హీ డజెంట్ నో దట్ హీస్ కన్ఫ్యూస్డ్ ఆల్సో దట్ ఈస్ ద బ్యూటీ దట్ ఈస్ ది చైల్డ్స్ వరల్డ్ చైల్డ్స్ వరల్డ్లో ఈ డివిజన్స్ ఇవేమీ లేవు రాగాలు క్లేషాలు ఇవే ఉండవు అని చేత చిన్నపిల్లవాడు మట్టి తీసినోట్లో పెట్టేసుకుంటాడు వాడికి ఏమీ తేడా తెలీదు కాబట్టి ఆ స్థితిలో ఉన్న పిల్లవాడు వరల్డ్ కాన్షియస్నెస్లోకి ఎదుగుతాడు ఈ మధ్యకాలంలో మూడేళ్ళు నాలుగేళ్ళు వచ్చేప్పటికే పిల్లలకి అన్ని రకాల వరల్డ్ థింగ్స్ నేర్పిస్తున్నారు బర్త్డే పార్టీలని తర్వాత డ్యాన్స్ అని ఏదో సినిమా పాట ఒకటి వేయడం డ్యాన్స్ చేస్తూ ఉంటాం ఈ పిల్లల చేత ఈ పిల్లలు డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఆ పాటకి రికార్డు మా చిన్నప్పుడు రికార్డు డ్యాన్స్ ఉండేది రికార్డింగ్ డ్యాన్స్ ఉండేది అన్ని రకాల నుంచి ఓ గ్రావ్ హోల్ రికార్డ్ ఒకటి వీడి మగపిల్లాడే వీడు పొగాడే వీడు ఒక పరికి నేను కండుగా వేసుకొచ్చి ఓనీ వేసుకొచ్చి నువ్వు స్టేజ్ మీద గెంతులు వేస్తూ ఉండేవాడు ఆ రికార్డు విని ఆనందిస్తున్నాము వీడి గెంతు చూసి ఆనందిస్తున్నాము తెలిసేది కాదు అంతా పెద్ద కన్ఫ్యూషన్ కింద ఉండేది ఏదో చూస్తూ కాలక్షేపం చేసేవాడు రికార్డింగ్ డ్యాన్స్ అని ఇట్ వాజ్ క్వైట్ పాపులర్ ఇన్ దోస్ డేస్ గణపతి నవరాత్రులలో తప్పనిసరిగా రికార్డింగ్ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఒకటి ఉండేది ఆ తర్వాత ఇట్ బికేమ్ అన్పాపులర్ అంటే ఇట్ బికేమ్ ఇట్ వెంట్ అవుట్ ఆఫ్ పాపులారిటీ It is no more to be held. Recording dance program is true. It also dissolves away. Now, we have to get back to recording dance. We have to get back. We have to get back to young people. We have to do it. We have to do it. We have to do it. We have to do it. We have to do it. We have to do it. We have to do it. So, it has come to that level. కాబట్టి పిల్లలు చాలా తొందరగా ఈ ఆర్టిఫిషియల్ వరల్డ్ కాన్షియస్నెస్ డెవలప్ చేసుకుంటున్నారు వాటెవర్ మొత్తానికి దే దే దే గ్రో ఇన్ టు దట్ వరల్డ్ కాన్షియస్నెస్ ఎలాగ గ్రో అవుతారు చెప్పండి వరల్డ్ కాన్షియస్నెస్లోకి ఎలా గ్రో అవుతారు చుట్టూ వరల్డ్ కాన్షియస్నెస్ బాగా వంట పట్టించుకున్న మనుషులతోటి నిరంతరము సత్సంగం చేస్తుంటే ఆ కారణంగా వరల్డ్ కాన్షియస్నెస్లో గ్రో అవుతారు వాడు చుట్టూ తల్లిదండ్రులు సోదరులు ఇతర బంధువులు తర్వాత మిత్రులు సొసైటీ వీళ్ళందరూ వరల్డ్ కాన్షియస్ పీపులే కాబట్టి వీడు కూడా ఆ వరల్డ్ కాన్షియస్నెస్లోకి గ్రో అవుతాయి అదేవిధంగా మనము గాడ్ కాన్షియస్నెస్లోకి మనం గ్రో అవ్వాల్సి గ్రో అవ్వాలంటే ఆ మహాత్ముల యొక్క సన్నిధిలో కాలాన్ని గడపటం ఆ గాడ్ కాన్షియస్నెస్ ఉన్నటువంటి మహాత్ముల యొక్క సన్నిధి ఉండటం వాళ్ళతో సంగ సత్సంగం చేయటం తర్వాత గీత మొదలైనటువంటి ఆధ్యాత్మ గ్రంథాలని ఆ గాడ్ కాన్షియస్నెస్ని పెంపొందించేటువంటి గ్రంథముల యొక్క పఠనము పాఠ శ్రవణము మెడిటేషన్ సో ఈ విధమైనటువంటి సాధనములు అన్నీ ఎన్ని సాధనాలు ఉంటే అంత మంచిది సాధనాలు ఉంటే మన ప మనం ట్రావెల్ ముందుకి బాగా దొరుకుతుంది కాబట్టి ఇవన్నీ సాధనాలతోటి వీటికి మనం లిప్ సర్వీస్ పే చేస్తూ ఉంటాం సపోజ్ వారానికి ఒక క్లాస్కి వస్తున్నారనుకోండి సపోజ్ బై బై మిస్టేక్ వారానికి రెండు క్లాసులకు వెళ్లాల్సి వచ్చిందనుకోండి అవి బాబోయ్ ఏమిటి వారానికి రెండు క్లాసులే వేదాంతం ఈ సంసారం అంతా అని మనం బెంగపెట్టుకుంటాం అలాగే లిప్ సర్వీస్ పే చేస్తే సరిపడదు మనం వరల్డ్ కాన్షియస్నెస్ ఎలా నేర్చుకున్నాము మనకున్న సమయమంతా యుక్తి శక్తి అన్నీ ఉపయోగించి వరల్డ్ కాన్షియస్నెస్లోకి మనం ఎదిగాము ఎదగడానికి తొందరపడి మరీ ఎదిగాము అదేవిధంగా అటువంటి లాలసతతోటి అటువంటి ఇంపేషెన్స్తోటి సో అటువంటి ఆదుర్దతోటి అటువంటి కమిట్మెంట్తోటి మీరు ఈశ్వర కాన్షియస్నెస్లోకి కనుక ఎదిగినట్లయితే దెన్ యూ విల్ నో నాయం హంతినహన్యత అనే మాట ఇట్ కెన్ బి క్లియర్లీ అంట్రస్ట్ దీన్నే కృష్ణ కాన్షియస్నెస్ అన్నారు ప్రభుపాద ఎందుకంటే ఆయనకి అంతా కృష్ణుడే కనపడుతున్నాయి ఒక తుఫాన్లో కృష్ణుడు కనపడతాడు ఒక ప్రశ్న ప్రసన్నమైన సముద్రంలో కృష్ణుడు కనపడతాడు ఓ మంచి దాంట్లో కృష్ణుడు చెడు దాంట్లో కృష్ణుడు సర్వ సర్వ జగత్తునందు కూడా కృష్ణుడే కనపడతాడు అంటే కృష్ణుని యొక్క లేల కనపడుతుంది దట్ ఈస్ వాట్ ఈస్ కల్డ్ కృష్ణా కాన్షియస్నెస్ మీరాబాయికి అలాగే కనపడేది కనపడేదంటే ఆవిడ ఎవ దివ్యచక్షులు ఉన్నారు దివ్యం అంటే జ్ఞానమే దివ్యచక్షువు సో అలాగా దట్ కైండ్ ఆఫ్ కాన్షియస్నెస్లోకి వన్ హ్యాస్ టు గ్రో గ్రో అయినట్లయితే నాయం హంతిన హన్యత అనే సత్యాన్ని తెలుసుకోగలుగుతారు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 ఒక పెద్ద డైమండ్ ఒకటి ఒకడు టేబుల్ వే పేపర్ వెయిట్ కింద వాడుకుంటున్నాడు ఆ డైమండ్ పేపర్ వెయిట్ కింద వాడుకుంటున్నాడు అది దాని ఖరీదు వంద కోట్ల రూపాయలు కానీ వాడికి అది డైమండ్ అని తెలియదు అది పేపర్ వెయిట్ కింద వాడుకుంటాడు పని అక్కడే పారేసిపోతాడు మొన్నడు వచ్చి చూసుకుంటే అక్కడ ఉంటే ఉన్నట్టు లేకపోతే లేనట్టు ఈజ్ నాట్ గోయింగ్ టు మిస్ ఇట్ ఆల్సో అది అజ్ఞానం అలా చేస్తుంది అదేవిధంగా వీడు అహం అహం అహం కానీ అహం యొక్క వాస్తవికమైన అర్థం వాడికి తెలియదు అవివేకం దేహమే అహమ్మని భ్రమపడుతూ ఉంటాడు ఎప్పుడైతే మీరు తప్పుగా అర్థం చేసేసుకున్నట్లయితే ఇంకా దాని వస్తు తత్వాన్ని తెలుసుకునే ఛాన్సే ఉండదు అది పావుని వీడు ఎప్పుడైతే నిర్ధారణ చేసేసుకుంటాడో అది బహుశా రాడయి ఉంటుందేమో అనే అవకాశమే అసలు ఆలోచనే వాడి మైండ్ని క్రాస్ చేసే సందర్భం ఉండదు కాబట్టి అహం అనేది దేహం మీరు అనుకుంటూ ఉన్నంతసేపు ద డెప్త్ ఆఫ్ ది పర్సనాలిటీ తెలిసే ఛాన్సే ఉండదు అనమాట కాబట్టి వాడికి అహం అంటే ఏమిటో తెలియదు కనుక అయం హంతి అయం హన్యతే ఈ అహం హంతి ఆ అహం హన్యతే అని కానీ అహం యొక్క యథార్థ స్వరూపం తెలిసినట్లయితే నాయం హంతి నహన్యతే అని తెలుసుకోగలుగుతాడు తర్వాత హంత అహం హతోస్మి అహం ఇది దేహహననే ఆత్మానం యౌ విజానీత ఆత్మస్వరూపానభి సో అహం హంత నేను కొట్టినవాడను హతోస్మి అహం నేను హతుడనైతిని కొట్టబడి తిని అని ఈ విధంగా ఇక్కడ కొట్టినది దేహము కొట్టబడినది దేహము సో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 అది నీతోటి రాదయ్యా వస్తు తీసుకెళ్ళడానికి అభ్యంతరం లేదండి అది రాదు నీ దారిని నువ్వు వెళ్ళని చెప్తాడు సలహా చెప్తాడు ప్రేమతోటి ఈయన వెళ్ సరే యుద్ధం నడుస్తుంది యుద్ధం వశిష్ఠుడు యుద్ధం చేయడు వశిష్ఠుడు యుద్ధం చేయడం యుద్ధం చేసింది ఈయనే వశిష్ఠుడిని తిట్టింది తిట్టి తిట్టకుండా తిట్టాడు ఆయన శుభమనే ఆయన తిరిగి తిట్టాడు ఆయన మీద ఆయుధాలు ప్రయోగిస్తాడు ప్రయోగిస్తే ఆ కథ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఆయన పక్కన బ్రహ్మదండము అని ఒకటి ఉంటుంది ఆ ఈ ఆయుధాలన్నింటినీ బ్రహ్మదండం మింగేస్తుంది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 అనే ప్రశ్న వస్తుంది దిక్ బలం క్షత్రియ బలం బ్రహ్మ తేజో బలం బలం ఏదో ఉంది వీడి దగ్గర బలం ఏమిటా బలం అని కొంత సమాచారం సేకరిస్తాడు మంత్రుల్ని వాళ్ళని అడుగుతాడు శరీర బలము బుద్ధిబలము ఈ రెండే బలాలు బలం అనుకుంటుంటారు సమాజంలో ఏమనుకుంటారు శరీర బలంతో దెబ్బ కొడితే అయం హంతే అయం హన్యతే అదే బుద్ధిబలంతో దెబ్బ కొట్టారనుకోండి అయం హంతే అయం హన్యతే కానీ ఈ శరీర బలము బుద్ధిబలము కాకుండా ఈ రెండింటికి అతీతమైన బలం ఏదో ఉంది వీటి దగ్గర ఏమిటది ఆ బలం ఏదై ఉంటుంది అంటే దానికి మంత్రులు ఏమని చెప్పారంటే విశ్వామిత్రుడికి దాన్ని జ్ఞానబలము అని చెప్పారు ఆత్మబలము అని అన్నారు దానికే యోగ బలము అని కూడా ఈ యోగ శబ్దానికి అర్థం ఏంటంటే వీడు ఈ స్మాల్ పర్సనాలిటీ ఏదైతే ఉంటుందో దానిని ద ఇంపెర్సనల్ రియాలిటీ ఆత్మా ఇస్ ది ఇంపెర్సనల్ రియాలిటీ అది వ్యక్తి కాదండి అది అవ్యక్తం వ్యక్తి దాని నుంచి వచ్చిన నీడ ఈ వ్యక్తిని ఆ అవ్యక్తంలో కలిపేసి కూర్చుంటారు వాళ్ళు అది యోగం దాంతో అవ్యక్తానికి ఉండే అనంత శక్తి వాళ్ళది అయిపోతుంది సో గంగ వెళ్ళి సముద్రంలో కలిసిపోయిందంటే సముద్రము యొక్క లోతు గంగ లోతు అయిపోతుంది సముద్రము యొక్క నిడివి గంగ నిడివి అయిపోతుంది ఆ విధంగా వీళ్ళు ఇంపెర్సన్లలో పర్సనాలిటీని మెర్జీ చేసేసి కూర్చుంటారు సో శ్రీకృష్ణుడు తోట గీతలో ఉంటాడు నానవాప్తం అవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి అని నాకు పొందాల్సింది కానీ పొందబడనిది కానీ ఏమీ లేదు అంటే దెర్ ఈజ్ నో స్కోప్ ఫర్ ఎనీ డిజైర్ అండ్ ఎనీ ఫియర్ అసలు స్కోపే లేదు అంటే అర్థం ఏంటి దెర్ ఈజ్ నో పెర్సన్ దే ఇట్ ది ఇంపెర్సనల్ రియాలిటీ పూర్ణ ఆత్మతత్వం ఇచ్చే అయిపోయింది అక్కడికి వర్త ఏవచ కర్మణి స్టిల్ ది బాడీ ప్లాట్స్ ద ఇంపెర్షనల్ పర్సనాలిటీ అలాగంటే వండర్ఫుల్ థింగ్ అది అది యోగ బలం అంట ఈ అహంకారాన్ని ఆత్మతత్వంలో యోగం యోగం అంటే కలిపేయటం అది బలం ఆ బలం వశిష్ఠుని ఆ బలమయ్యా నీ బలం చాలా గొప్పది ఆ బలం కనుక ఉన్నట్లయితే నాయం హంతి నే అని చెప్తారు చెప్తే నాకు ఆ బలం కావాలి అంటాడు విశ్వామిత్రుడు అంటే దానికి తపస్సు చేయాలి తపస్సు అంటే తప ఆలోచనే జ్ఞానాన్ని సరే కథ ప్రకారం అయితే విశ్వామిత్రుడు వెళ్ళి తపస్సు చేస్తాడు ఇప్పుడు జ్ఞానానికి ఆత్మ ఆత్మస్ మీ స్వరూపమే మీ స్వరూపానికి అడ్డొచ్చేవి రెండు రాగద్వేషాలు సో పాజిటివ్ అటాచ్మెంట్ నెగిటివ్ అటాచ్మెంట్ పాజిటివ్ అటాచ్మెంట్కి రాగం అని పేరు నెగిటివ్ అటాచ్మెంట్కి ద్వేషం అని పేరు ఈ రాగద్వేషాలు దేహాభిమానాన్ని బట్టి వస్తాయి That small self is the embodiment of దట్ స్మాల్ సెల్ఫ్ ఈజ్ ది ఎంబాడీమెంట్ ఆఫ్ రాగ అండ్ ద్వేష కాబట్టి మీరు రాగద్వేషాలని నొట్ట అక్కడి నుంచి నరుక్కుంటూ వస్తే ఆ స్మాల్ సెల్ఫ్ విడిపోయి ఆ ఇంపర్సనల్ రియాలిటీలో ఆటోమేటిక్గా మెర్జి raga అది మెర్జి కాకుండా అడుబడివి రాగద్వేషాలే కాబట్టి రాగద్వేషాలకు అతీతంగా నీవు ఎదగాలి అదే తపస్సు విశ్వామిత్రుడు తపస్సు చేయడం ప్రారంభిస్తాడు నేనకొస్ అంటే రాగము దానికి లొంగిపోతాడు అంటే రాగానికి అతీతుడు కాలేకపోతాడు అంటే తపస్సు ఫెయిల్ అయిపోయిందని అర్థం అంతే కానీ మేనక వచ్చే డ్యాన్స్ మొదలెట్టిందని ఓకే కథ సో రాగము నుంచి అతీతుడు కాలేకపోయాడు అంచేతనే వశిష్ఠుని స్థాయికి ఎదగలేకపోయాడు తపస్సు అయితే చేశాడు కానీ వశిష్ఠుడిలాగా బ్రహ్మర్షి కాలేకపోయాడు మళ్ళీ తపస్సు చేస్తాడు ఈసారి రంభ వస్తుంది రంభ వస్తే ఆశీర్వదించి పంపించేస్తుంది రంభని రంభ రావడానికి ముందు ఈసారి ఇంకేదో వస్తే క్రోధం వస్తుంది కోపం రాగంతో ఓసారి డిఫీట్ అయిపోతాడు ద్వేషము లేక క్రోధంతో రెండోసారి డిఫీట్ అయిపోతాడు క్రోధంతో ఆ త్రిశంకుని ఏదో ఇటని ఇటని ఏదో ఒకటి చెప్పి మొత్తానికి నానాహడావిడి చేసి మొత్తానికి క్రోధం కారణంగా అతను తపస్సుంతా భంగపడుతుంది ఈసారి క్రోధానికి కూడా అతీతంగా విడిపోతాడు ఇప్పుడు రంభొస్తుంది రంభొస్తే ఆయన ఆవిడ యొక్క హావభావాలకి లొంగిపోడు కానీ ఆవిడేమో వీడు షపించేస్తాడేమో కానీ వపడు వణికిపోతుంది శపించడు ఆశీర్వదించి నీ పని అయింది నువ్వు ఇంటిపాటుకు వెళ్ళొచ్చు నీకు ఇంకా డాన్స్ చేయాలనుకుంటే యూ కెన్ గో హెండ్ నాకే అవుతానం లేదు అది చెప్తాడు ఆవిడకి అంటే ఆవిడ ఆస్కారం చేసి మహాత్మా నన్ను మీరు శపించకుండా వదిలిపెట్టారు చాలా సంతోషం నేను ఇంద్రుడికి ఇచ్చినాదించట్లేదు అప్పుడు వశిష్ఠ మహర్షి వస్తాను ఇచ్చే హే బ్రహ్మర్షి లేవ్యా అంటాడు అప్పుడు ఆత్మస్వరూ అప్పుడు అప్పుడు వశిష్ఠుడి మీద ద్వేషం ఉండదు అతనికి అప్పుడు వశిష్ఠుడు ఎందుకంటే వశిష్ఠుడు వేరు తాను వేరు కానే కాదు నాయం హంతే నా హన్యతకి అప్పుడు వస్తాడు కాబట్టి ఇట్ ఈస్ ఎ బిగ్ జర్నీ ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ థింగ్ ఇట్ ఈజ్ గ్రాడ్యువల్గా అలా ఎదగాలి అలా ఎదగలేక అయం హంతి అయం హన్యతే వీడు నన్ను చేసాడు అలా అపకారం వీడు ఇంకా వ్యవహార లెవెల్లోనే ఉండిపోతాడే వాడు ఆత్మస్వరూప అనభిజ్ఞ ఇర్థ వాళ్ళకి ఆత్మ అంటే ఏమిటో తెలియని కారణంగా ఆ లెవెల్లో వాళ్ళు అలా ఉండిపోయారు అని అంటారు తర్వాత ఎస్మాత్ నాయమాత్మా హీ నా హననక్రియా కర్తవతి అంటే అది నాయం హీకి వ్యా వ్యాఖ్యానం అదే నేనవతి అవిక్రియత్వాత్ చూడండి రాముడు రావణుని సంహరించను అక్కడ సంహరించాను అంటే అహనత్ హననక్రియ ఈ హననక్రియకి కర్త ఎవరు రామ కర్మ ఎవరు రావణం కదా సో హయం హంతి అంటే రామ హన్యతే అంటే రావణం కర్మ సో నాయం హంతి నహన్యతే అన్నప్పుడు ఈ ఆత్మ యం హంతంతి అంటే హనన క్రియకి కర్త అగుటలేదు హనన క్రియా కర్త నభవతి నా హన్యతే అంటే కర్మ నభవతి హనన క్రియకి కర్మ అవటలేదు అంటే దీని అర్థం ఏంటి ఊరికే కర్త అవ్వటం లేదు కర్మ అవటం అంటే కర్త కాదు భోక్త కాదు మంచిదే అసలు ఓవరాల్గా ఆత్మస్వరూపాన్ని గురించి ఏం చెప్పినట్టంటే ఆయన చక్కటి వ్యాఖ్యానం చేశారు అవిక్రియత్వా ఆత్మస్వరూపమునందు వికారములు లేవు వికారము అంటే కాలాన్ని బట్టి